నూట పదిహేడు జనన మరణమనడి జాడ్యంబు మాన్పంగా మందు ఇంతకంటే మరియు లేదు తిన్నవారికెల్ల దీరును రోగంబు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము మరణములోనూ పుట్టుకలోనూ జీవుని వెంట ఉండి మరణమునుండి పుట్టుక వరకు గుణములను జీవుడిని కర్మ సముదాయమును కర్మసముదాయమును వస్తున్న ఓ ఆత్మ వినుము జనన కర్మ తంత్ర రోగమును నయము చేయడానికి సద్గురు బోధయే శరణ్యము ప్రపంచ కోర్కెలతో నిండుకొన్న దేవతారాధనలను మాన్పించి కోర్కెలకు అతీతమైన మరియు దేవతల భక్తికి అతీతమైన కర్మ నివారణ బోధను మించినది లేదు అని చెప్పు గురుబోధను మించినది లేదు ఏది కాని పరమాత్మను తెలియుటకు మార్గమును ఏర్పరచునది సద్గురువు యొక్క కర్మ నివారణ బోధ అని తెలియవలెను ఇంతవరకు ఉన్న అన్ని ఆరాధనలను వదలి అన్ని ప్రకృతి జ్ఞానములను వదలి ఎవరికీ తెలియని పరమాత్మను తెలియుటకు అవసరమైన సద్గురు బోధను తెలియుట వలన చావు పుట్టుకలనిడి రోగము లేకుండా పోయి పరమాత్మలోనికి పోగలరు